దానికి అర్థం బుద్ధి అని అర్థం అమూల చేత బుద్ధి కానీ గీతలో చేతశబ్దాన్ని వివేకబుద్ధి అనే అర్థంలో వాడతారు తరచుగా బుద్ధి వాడికి బుద్ధి లేదు అంటే అర్థం ఏంటి అంటే అసలు ఆ ఇంటలెక్ట్ అంతఃకరణమే లేదని కాదు వివేకబుద్ధి లేదని అర్థం అంతే కానీ ఇప్పుడు టూ ఇంటూ టూ అని తెలుసు తెలుసుందా తెలీదా తెలుస్తుందా అంటే బుద్ధి ఉన్నట్టే ఆ మాత్రం బుద్ధి ఉన్నట్టే కానీ వివేకతో ఈ దోషములు ఈ కనిచేసి యుద్ధాన్ని కొనసాగిస్తే ఈ దోషాలని మనం పరిహరిస్తే మంచిది ఈ యుద్ధం వల్ల లాభం కంటే దోషం ఎక్కువ ఉంది అనే సత్యాన్ని వాడు గుర్తించాలి ఆ వివేకం ఆ వివేకము వాడి వివేకము నాశమైపోయింది అపహత నశించిపోయింది ఆ దుర్యోధనాధిపతి వివేకం లేకుండా అయిపోయారు ఎందువల్ల లోభ లోభోపహత లోభము చేత నాశము చేయబడిన వివేకబుద్ధి తలవారు మామూలుగా వాళ్ళు చదువుకున్నవాళ్లే వ్యాసాదుల యొక్క దగ్గర నేనెవరో భీష్మాచార్యులు ద్రోణాచార్యులు మొదలైన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళే వాళ్ళకి ధర్మం ఏమిటో తెలుసు వివేకం ఉన్నవాళ్లే కానీ ఆ ఉన్న వివేకమంతా కూడా అక్కరకు రాకుండా అయిపోయింది ఇందువల్ల నశించిపోయింది వివేకం దీనివల్ల లోభము చేత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 ఎదరవాళ్ళకి లభించకూడదు ఇది లోభము ఈ లోభము చాలా చాలా హానికారకము కాబట్టి ఈ లోభము చేతను వివేకాన్ని కోల్పోయారు దుర్యోధనాధుడు వివేకాన్ని కోల్పోయారు కనుకనే ఈ యుద్ధం కొనసాగినట్లయితే వచ్చేటువంటి రెండు మహాదోషాలు కులక్షయము తర్వాత మిత్రద్రోహము ఈ రెండు మహాదోషాలని వాళ్ళు చూడలేకపోతున్నారు యి ఏతే న పశ్యంతే వాళ్ళు చూడలేకపోవచ్చు నేను చూడగలుగుతున్నాను కదా కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను అంటాడు సో దట్ ఈజ్ హీ దార్గ్యం వాళ్ళకి తెలియ వాళ్ళు చూడలేకపోతున్నారని నిజమేనండి కానీ నేను చూడగలుగుతున్నాను కనుక నేను యుద్ధం చెయ్యాలి శ్లోకం అనేసిద్దాం యజ్ఞేతే న పశ్యంతి లోభోపహత చేత సహ కులక్షయకృత దోషం మిత్రద్రోహే చపాతకం సో ఈ కులక్షయము అనే ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి బయటకు వచ్చింది ఇంకా ఈ ఈ ఆర్గ్యుమెంట్లో ఎలా ఉంటాయంటే ఒక మాట దొరికిందంటే ఇంకా అదే పట్టుకుని ముందుకు పుష్ చేసేటువంటి సందర్భం కింద ఉంటుంది ఏదో మంచి పాయింట్ దొరికిందంటే ఇంకా అదే పట్టుకుని పుష్ చేస్తారు సో ఇప్పుడు అర్జునుడికి మంచి పాయింట్ ఒకటి దొరికింది ఏంటంటే కులక్షయము అంచేత ఆ పాయింట్ని చాలా బలంగా పుష్ చేస్తున్నాడు ఈ ఈ ఆర్గ్యుమెంట్లకు బయటికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పబోవట్లేదు ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఏం కావు కొంచెం డిస్టార్టెడ్ ఆర్గ్యుమెంట్సేల్ విల్ కమ్ బ్యాక్ రేపు క్లాసులో చూద్దాం ఆర్గ్యుమెంట్స్ భాష్యం చూద్దాం ఒక వాక్యం ఉంది చాలా గంభీరమైన వాక్యం భాషలో సత్య భగవాన్ అని ప్రారంభమైంది ఆ వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఇంకోసారి అందాం ఆ వాక్యం సత్య భగవాన్ జ్ఞానైశ్వర్యశక్తి బలవీర్య తేజోభి సదా సంపన్న త్రిగుణాత్మికా స్వాం మాయా మూలప్రకృతి వశీకృత అజ అవ్యయ భూతీర నిత్యశుద్ధుద్ధముక్తస్వభావ అన్ స్వమాయేహవానివ జాత ఇవ లోకానుగ్రహంకొన్నివ లక్ష్యతే సగవాన్ ఆ భగవానుడు భగవానుడు అంటే ఒక చిన్న నిర్వచనం ఏమిటంటే జ్ఞాన ఐశ్వర్య శక్తి బలవీర్య తేజోభి సదా సంపన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గారు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 ఆయన సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు సంస్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ బ్రైందని అలా భావన అది కాదు అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే ఈశ్వరుడు అంటే కాస్మిక్ పెర్సన్ అది మీరు గుర్తించాలి ఈశ్వరుడు అంటే హీస్ ది కాస్మిక్ పెర్సన్ యూనివర్సల్ పెర్సన్ దేర్ ఈస్ దెర్ ఈజ్ నో యూనివర్సల్ పెర్సన్ దెర్ ఈజ్ ఓన్లీ యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వాస్తవంగా యూనివర్సల్ పెర్సన్ ఏమీ లేదు అక్కడ యూనివర్సల్ పవర్ ఉంది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉంది బట్ స్టిల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిలేటింగ్ వీ కాల్ ఇట్ యూనివర్సల్ పర్సన్ ఇది మీరు బహుశా యూ షుడ్ బి ఏబుల్ టు అడ్వైజ్ మే అండ్ కరెక్ట్ మే ఆల్సో ఇఫ్ నెససరీ కంపెనీ రిజిస్టర్ చేస్తారు వన్స్ ఎ కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ దెన్ కంపెనీ ఈజ్ ట్రీటెడ్ లైక్ ఎ పర్సన్ లాలో company is treated as a person company will have uh, a vision company vision company ante daniki vision untundi taruvata company will have an account like a person has an account company will have an account taruvata law, law legally shootinapudu company is liable as a person liabilities lo nu vattlono no, company is liable as a person so ee vidhanga company la lo companies treated on par with person akada person em ledu kali for the purpose of interaction we treat the company as a person competent the whole the whole in a context adhe vidhanga universe meer chusinatlayite it is full of power and intelligence run untayi puru bhumi surya chuttu tirugutundani oka chinna drushtantam iskondu భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే ఎంత పవర్ వస్తున్నా మీరు ఊహ చేయగలరా మీరు క్యాల్కులేట్ చేసి చూడండి ఏ స్పీడ్తో తిరుగుతోంది స్పీడ్ అంటే యాంగులర్ మూమెంటం గుండ్రంగా తిరుగుతోంది కదా యాంగ్యులర్ మూమెంటం తర్వాత మాస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ దెన్ యాంగ్యులర్ వెలాసిటీ ఎండబ్ల్యూ ఏదో ఇంకోటి ఉంటుంది ఈ మూడు గుణిస్తే పవర్ వస్తుంది ది పవర్ ద పవర్ విత్ ఉచ్ హ్యూజ్ పవర్ ఇప్పుడు చిన్న బెడ్డకి తాడు కట్టి చిన్న రాయికి దారం కట్టి ఇలా ఇలా తిప్పుతున్నారనుకోండి ఆ రాయికి ఎంత పవర్ ఉంటుంది దాని దరిదాపుకి వెళితే తెలుస్తుంది ఆ రాయికి చాలా పవర్ ఉంటుంది ఇప్పుడు ఆ రాయి ఇక్కడ ఇలా పెట్టింది అనుకోండి సపోజ్ దిస్ ఈస్ ది పీస్ ఆఫ్ స్టోన్ దిస్ ఈస్ ది హెడ్ ఇది ఎక్కడుంది హెడ్ ఎక్కడుంది సపోజ్ బోత్ టచ్ ఏమవుతుంది ఏమీ కాదు సపోజ్ ఈ రాయికి తాడు కట్టి ఇలా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు హెడ్ టచ్ అవుతుంది ఏమవుతుంది యూ హెవ్ టు ట్రైపు ఇన్ హాస్పిటల్ దెరిస్ టెరిఫిక్ పవర్ చిన్న రాయికి అలాంటిది భూమి ఇంత విశాలమైన భూమి సూర్యుడు చుట్టూ గేర గేర గేర గేర తిరిగేస్తుంది తర్వాత ఇది స్పిన్ బౌలింగ్ లాగా క్రికెట్లో మీరు స్పిన్ బౌల్ చేస్తే it has a trajectory la velthundi at the same time tananta tan girutondundi meeru spin ball chuseuntaru meeru so adhe vidhanga bhumi it is spinning around itself and then going around the sun enta energy andi meeru uhakuda cheyalenu terrific amount of energy universal power then energy okkate kaadu intelligence evadu intelligence ante కరెక్ట్గా భూమి మీద లైఫ్ మైండ్ సస్టైన్ చేయటానికి ఎలాగో అవసరమో అలాగే తిరుగుతుంది ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఏ ప్రీ ప్లాన్డ్ అన్నట్టుగా భూమి మీద లైఫ్ ఈ తిరగడంలో ఓన్ తన ఓన్ స్పిన్నింగ్లో కానీ సూర్యుడు చుట్టూ తిరగడంలో కానీ ఒక్క పిసరంతా తేడా వచ్చినట్లయితే ఋతువులు సీజన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతుంది లైఫ్ విల్ కమ్ టు ఎన్ ఇన్ నో టైమ్ సో ఎపో క్లిప్ ఏదో ఉంటారు అలా అయిపోతుంది ధూమ్స్ డే అయిపోతుంది ఇంక ప్రాణం లేకుండా అయిపోతుంది అవదు సో కరెక్ట్గా ఓన్ స్పిన్నింగ్లో స్పీడ్ యాక్సెస్ యాక్సెస్ కరెక్ట్ యాక్సెస్ ఆ యాక్సెస్ ఏదో ఇరవై డిగ్రీల యాక్సెస్ ఉందంటాడు స్పిన్నింగ్కి అంటే ఇలా ఒక్కరిగా ఉండి తిరుగుతుంది అలా తిరగకుండా కొంచెం ఇలా ఉండి తిరిగింది అయిపోయింది అంతే ఇంకే నగరాలు ఈ ప్రాణం ఇదే ఉండదు సూర్యుడు ఒక్క పిసరు దగ్గరికి వెళ్ళింది అనుకోండి బూడిదైపోతుంది ఒక్క పిసరు దూరంగా వెళ్ళింది అనుకోండి గడ్డగట్టి అందరూ చచ్చిపోతారు ఏ ప్రాణం నిలబడదాం ఏమీ అవ్వదు కరెక్ట్గా తిరుగుతూ ఉంటుంది అలా సూర్యుడు ఇస్తాడు ఋతువులు పొగలు రాత్రి ఎక్కడ పొగలు ఎంత ఉండాలి ఎక్కడ రాత్రి ఎంత ఉండాలి ఏ సీజన్లో పొగలు ఏమిటి ఏ సీజన్లో రాత్రి ఏమిటి పొగలు పెరుగుతుంది రాత్రి తగ్గుతుంది తర్వాత మళ్ళీ రాత్రి పెరుగుతుంది పొగలు తగ్గుతుంది ఎంత పర్ఫెక్ట్గా తిరుగుతుందంటే సూర్యుడు చుట్టూ భూమి మీరు పంచాంగం రాసుకోగలుగుతారు అంత పర్ఫెక్ట్గా తిరుగుతారు భూమి తను ఇష్టం అందినట్టు తను తిరుగుతుంది అనుకోండి ఇంకా పంచాంగం ఏం రాస్తారు వెదర్ ఛానల్ ఏమిటి మెటీరియాలజీ ఇవన్నీ సైన్స్లన్నీ ఏమవుతాయి కాబట్టి దెర్ ఈజ్ పవర్ అండ్ దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనిషి అంటే ఏమిటండి పవర్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు మనిషి అలాగే ఇన్ ది యూనివర్స్ దెర్ ఈజ్ పవర్ అండ్ దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్ Therefore, we postulate or we posit a person. <laughs> level level level person a kada asa mitche, ikkada mitche. Individual no no person mitche. Universal level no no person mitche. Ummadi kevalamo, power and intelligence. Or, a source for these two. Sarge Brahmanipayam. దానికే ఆత్మ అని నేను మొత్తం మీకు వేదాంతం అంతా కూడా మీకు అలాగ అలవోకగా చెప్పేశాను వాడు ఏదో చెప్పానంట లేదంట ఇట్ ఈ సింపుల్ యాజ్ దా బట్ బికాస్ ఇక్కడ ఉన్న పవర్ని ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ని ఒక పెర్సన్గా నీవు తీసుకుంటున్నావు కనుక యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ని లెటర్ టేక్ ఎస్ ఎ పర్సన్ టు స్టాప్ విత్ ఆ పెర్సన్కి కాస్మిక్ పెర్సన్ అని పేరు ఆయనే దేవుడు ఇప్పుడు మీరు దేవుడు అంటే ఎవడో తెలిసిపోయింది కదా ఇప్పుడు దే ఇప్పుడు దేవుడు సర్వజ్ఞుడు అంటే టక్కు అని అర్థం అవుతుంది ఎందుకంటే ఎక్కడో ఒక ఆయన కూర్చుని సూపర్ కంప్యూటర్ ఎక్కడో ఉన్నట్టుగా గూగుల్ గూగుల్ వాళ్ళ సూపర్ కంప్యూటర్ ఉంది సర్వజ్ఞ అది మీరు గూగుల్లోకి ఏ పదాన్ని ఎరుగుగా మీరు గూగుల్ తెలుసుంటుంది కొంతమందికి సో వాట్ ఎవర్ వర్డ్ యూ గూగుల్ సెర్చ్ అది వస్తుంది దాంట్లో మీరు పదం పెడితే పదం పెట్టి మీరు క్లిక్ చేస్తే తక్కువనే అన్నీ వచ్చేస్తుంది అట్టర్ ఫ్లాప్ అని క్లిక్ చేశారు అప్పుడు క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ బుషస్ ఇరాక్ పాలసీ అని వచ్చింది దాని నుంచి గూగుల్ గూగుల్ నుంచి వచ్చింది రియల్లీ అదేమిటి గూగుల్కి ఇన్ని తెలుగుదాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరో ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అని ఏదో ఆ ఎస్సీలు రాశారు ఆ ఎస్సీల్నేమో అది ఆ గూగుల్లోకి వచ్చింది అది సెర్చ్ చేసిన సెర్చ్ ఇంజిన్ అంటారు ఇట్స్ ఎ సెర్చ్ ఇంజిన్ అది సెర్చ్ చేసినప్పుడు ఈ అటర్ ఫ్లాప్ ఈ బుష్ పాలసీ ఇవన్నీ కలిపి ఉన్నాయి దానికి దొరికింది అది తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెతుంది దిస్ ఇస్ ది గూగుల్ సెర్చ్ గూగుల్ ఈ సర్వజ్ఞ హై సో అలాగే ఈ దేవుడు అక్కడ ఎక్కడో కూర్చున్నాడు గూగుల్ అంటే క్యాలిఫోర్నియాలో ఉంది నేను చూశాను గూగుల్ అంతే చెప్తున్నాను సో అలాగేదో ఒకటి కూర్చుని ఉంటాడు అక్కడ దేవుడు క్యాలిఫోర్నియా బదులు వైకుంఠంలో కూర్చుని ఉంటాడు డోంట్ థింక్ లైక్ దాట్ సో స ఈశ్వరుడు కాస్మిక్ పర్సన్ అండ్ ది కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఈశ్వరాస్ ఇంటెలిజెన్స్ అంచేతనే జ్ఞాన తర్వాత ఐశ్వర్య ఐశ్వర్య ఈశ్వర భావ ఈశ్వర భావ అంటే ఈశ్వర శబ్దానికి అర్థం ఏంటంటే నియామక నియామక శక్తి కంట్రోలింగ్ పవర్ సో ఈశ్వరుడు భూమిని కంట్రోల్ చేస్తున్నాడు సూర్యుడు చుట్టూ గ్రహాలనే నక్షత్రాలనే anni process, atomic processes, ఎంత చిత్రంగా ఉంటుందండి అట్ ది ఐటమ్ లెవెల్ అట్ ది పార్టికల్ సబ్ ఎటామిక్ పార్టికల్ లెవెల్లో ఎంత పెర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటే ఎలక్ట్రాన్ ఉండాల్సిన చోట ఎలక్ట్రాన్ ఉంటుంది ప్రోటాన్ ఉండాల్సిన చోట ప్రోటాన్ ఉంటుంది ఎక్కడ మార్పు రాదు బై మిస్టేక్ కూడా తేడా ఏమి ఉండాల్సిన చోట ఉంటాయి ఎలా బిహేవ్ చేయాల్సిన అలా బిహేవ్ చేస్తాయి ఒక హ్యూమన్ బియింగ్ తప్పిస్తే అన్ని సిస్టమ్స్ కూడా పెర్ఫెక్ట్గా బిహేవ్ చేస్తాయి కాబట్టి ఐశ్వర్య ఈశ్వర భావ అంత నియామకత్వం అనమాట పర్ఫెక్ట్ నియామకత్వం ఉంటుంది ఇన్ ఎవరీ ఏరియా ఈశ్వర భావం ఎక్కడ ఉంటుంది అగెయిన్ ఇట్ ఈస్ ఆల్ ప్రివైడింగ్ సో ఐశ్వర్య శక్తి పావాది ఇప్పుడే చెప్పాను బల ఇప్పుడు ఈ శక్తిలో కూడాను మళ్ళీ కొంచెం వెరైటీ ఏమిటంటే సూక్ష్మమైనటువంటి శక్తి స్థూలమైన శక్తి సూక్ష్మశక్తి అంటే వాయు సంచారం గ్రావిటేషనల్ పుల్ గ్రావిటేషనల్ పవర్ అదంతా సూక్ష్మమైన శక్తి ఇంకా స్థూలమైన శక్తి అంటే మెకానికల్ ఎనర్జీ అది బలం నే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం ఇదంతా మెకానికల్ ఎనర్జీలోకి వస్తుంది సో శక్తి బలము తర్వాత వీర్యము అంటే రక్షించే సామర్థ్యము వీర్యము అంటే సామర్థ్యం ఇప్పుడు ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇప్పుడు మనిషి ఉన్నాడు సూక్ష్మంగా ఆలోచించే సామ శక్తి ఉంటుంది సూక్ష్మశక్తి తర్వాత ఫిజికల్గా కూడా బరువులు ఎత్తే శక్తి ఉంటుంది తర్వాత ఇవి రెండు ఉంటే చాలా ఎదరవాళ్ళని రక్షించి ఎదరవాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఆ పెద్ద మనస్సు ఆ సామర్థ్యం అది ఉండాలి పరమేశ్వరుని ఉందో అది పూర్ణముగానున్నది వీర్యము అంటే రక్షణ శక్తి తేజస్ అంటే ప్రకాశము ఎటువంటి ప్రకాశము దృశ్య ప్రకాశము సూర్య నక్షత్రములలో ఉండే ప్రకాశము చైతన్య ప్రకాశము సో ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా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 సర్వ వ్యాపకుడు యూనివర్సల్ పర్సన్ ఒకచోట పుట్టాడు అవతారం ఒక చోట పుట్టాడు అంటే ఇప్పుడు మీరు యూ కెనాట్ ఎ ఫ్యూ థింగ్స్ షుడ్ బి క్లియర్లీ అండర్స్టూడ్ ఇప్పుడు భగవానుడు యూనివర్సల్ పర్సన్ ఒకచోట పుట్టాడు అంటే ఇంకా యూనివర్సల్ లేకుండా అయిపోయిందా కాలేదు యూనివర్సల్ పర్సన్ ఆ యూనివర్సల్ పవరు అంతా అలా మెయింటైన్ అవుతూనే ఉంది మరి అంతా మెయింటైన్ అవుతుంటే మరి ఇక్కడ పుట్టేయడని ఎలా అంటే ఇది మీరు టెక్నికల్గా ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడని చెప్పగలుగుతారు మీరు వైకుంఠంలో ఉన్నాయని నేల మీద వచ్చాడు అని చెప్పచ్చు సర్వవ్యాపకుడు ఇక్కడికి వచ్చాడని ఎలా చెప్తారు ఇప్పుడు అక్కడున్న వస్తువు ఇక్కడికి వచ్చిందని చెప్తారు అక్కడ ఉన్న ఆకాశం ఇక్కడికి వచ్చింది అని చెప్పగలరా మీరు చెప్పలేరు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 ఈ ఘటల్లో ఉండే ఆకాశం ఇక్కడికి వెళ్ళిందా రెండవ ప్రశ్న మొదటిది ప్రశ్న కాదు మొదటిది ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చెప్పండి మీరు ఘటంలో ఉండే అట్మాస్ఫియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా ఆన్సర్ వాట్ ఈస్ ది ఆన్సర్ ఎస్ అట్మాస్ఫియర్ వెళ్ళిందండి అట్మాస్ఫియర్ వెళ్ళిందండి అట్మాస్ఫియర్ వెళ్ళకపోవడం ఏంటి వయూ మేక్ దక్కండి అఫె మిస్టేక్ అట్మాస్ఫియర్ వెళుతుందా ఇప్పుడు ఈ చెడు వాసన ఉందనుకోండి అది ఇక్కడికి వెళ్తే ఏమవుతున్నది ఇది వస్తుంది అట్మాస్ఫియర్ వెళ్తుంది అట్మాస్ఫియర్ కనుక వెళ్ళలేదనుకోండి అప్పుడు ఏమిటవుతుందో మీకు ఊహించండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక బెలూను ఏదో పైకి ఎగరాలంతే ఓ బెలూను ఏదో కట్టుకుని కొంచెం మామూలుగా పైకి ఎగిరితే మళ్ళీ వెంటనే కిందకు అలా కూడా చేయొచ్చు ఓసారి కొంచెం ఎత్తుగా ఎగిరి మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పడతా మళ్ళీ ఒత్తిక ఎగిరి భువనగిరి దగ్గర పడతా మళ్ళీ ఎత్తుకు ఎగిరి వరంగల్ దగ్గర పడతా అలా పదిసార్లు ఎగిరితే విజయవాడ వెళ్తా అలా వెళ్తావా అలా ఏమి వెళ్ళడం లేకపోతే ఒక బెలూన్ కట్టుకుని ఆ బెలూన్లో కూర్చుని పైకి వెళ్ళి అరగంట తర్వాత కిందకి దిగితే విజయవాడలో దిగుతాం అలా అవుతుందా అవ్వదు ఎందుకంటే భూమి తిరిగితే అట్మాస్ఫియర్ కూడా తిరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఘటన వెళ్ళినప్పుడు ఈ ఘటనలో ఉన్న అట్మాస్ఫియర్ కూడా వెళ్ళింది ఇది కొద్ది డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ అవి ఉంటాయి అలా అది అలాంటి పెట్టి మోస్ట్లీ ది అట్మాస్ఫియర్ హ్యాస్ గాన్ ఫ్రమ్ హియర్ టు హియర్ అంతే కదా అంచేతనే మీరు రైల్లో వెళ్తున్నప్పుడు ఈగలు దోమలు సికింద్రాబాద్ స్టేషన్లో ఈగలు దోమలు రైలు పట్ల ప్రవేశిస్తాయి అవి కూడా మనతో పాటు వచ్చేస్తాయి ఢిల్లీ దాకా ఎక్కడికి పో ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉంటుంది కదా ఎనీవే ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఈ ఘటన ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఘటాకాశం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా వెళ్ళలేదు ఎందుకంటే ఆకాశము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఆకాశం ఉండి ఇక్కడ ఆకాశం ఉండకూడదు అప్పుడే వెళ్ళడం సంభవిస్తుంది అట్మాస్ఫియర్ వర్తించట్టు ఇక్కడున్న ఈ ఘట ఘటన అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది అంతే ఇక్కడ లేదు ఇక్కడ ఘటన అట్మాస్ఫియర్ లేదు కదా మరి ఇక్కడ మరో అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఆ ప్రశ్న కరెక్టే ఆ సమాధానం కరెక్టే ఆకాశం మటుకు ఇక్కడ ఉన్న ఆకాశము ఇక్కడికి వెళ్ళలేదు ఎందుకని ఇక్కడ ఆకాశం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంది ఆకాశం ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ లేకపోతేనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కుదురుతుంది ఇక్కడ ఉండి అక్కడ ఉంటే సో వాట్ ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ ఏదో ఒక లక్ష మైల్లో రెండు లక్షల మైల్లో వాట్ ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ స్పేస్ దెర్ ఈస్ నో డిస్టెన్స్ వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ స్పేస్ దెర్ ఈస్ నో డిస్టెన్స్ బికాస్ స్పేస్ ఈజ్ సర్వవ్యాపకం సో అదేవిధంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు వన్ ఈశ్వరుడు పుట్టినాడు టూ హౌ యు రికన్సైన్ దీస్ టు పుట్టడం అంటే ఎక్కడ పుట్టాడో అక్కడే ఉన్నాడో అంతటా లేడు సర్వవ్యాపకుడు అంటే అంతటా ఉంటాడే కానీ ఎక్కడో ఒకచోట ఉండడం అనేది సంభవం కాదు హావ్ అంచేతనే మాయయా ఇప్పుడు మాయా అవసరమైంది మాయా అన్నది ఇట్ ఈజ్ ఎ నెససిటీ విథౌట్ మాయా యూ కెనాట్ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెళ్ళారు మాయా అనే మాట్లాడకపోతే కొంతమందికి మాయ అంటే చాలా ఒళ్ళంతా జలధరించినట్టుగా ఉంటుంది డోంట్ లైక్ ది వర్డ్ మీ లై మాయా ఈజ్ శంకరుని పెట్టింది ఏం కాదు అది ఆ తత్వంలో ఉంది శాస్త్రంలో శంకరునికి పూర్వం నుంచి ఉంది అన్ని మంత్రాల్లోనూ ఉంది దాని గురించి ఏమి చింత చేయడం అనవసరం కానీ కొంతమందికి ఆ మాయాపదం ఇష్టం లేక దాన్ని కొంత బద్నాం చేసి ప్రయత్నం చేసి ఏదో మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నేను ఇలా ఇలా చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ రొటీన్ థింగ్ సో మాయా అనేది అవసరం సో మాయకి డెఫినేషన్ ఏమిటంటే అఘటిత ఘటన పటీయసీ మాయా విన్నారా అయ్యమాట ఏది ఘటిల్లడానికి వీలు దానిని ఘటిల్లునట్లు చేసేది మాయా ఘటిల్లడము అంటే సంభవము ఒకట సో ఏది ఘటిల్లటానికి వీలు లేదో దానిని ఘటిల్ ఘటిల్లడం అంటే ఘటం కాదు ఘటన సంభవము ఒకటే దానిని ఘటిల్లునట్లు చేయుడి సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఒక చోట పుట్టడం ఒక చోట పుట్టేటంటే ఇంకా సర్వవ్యాపకుడుగా నిలిచి ఉండడం అంటే అయ్యా దాని పేరే అయితే ఇప్పుడు ఈ మాయాకి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 ఇప్పుడు ఈశ్వరుడు నిజంగా ఓ చోట పుట్టేసాడు అంటారా లేదు అలాగని అసలు పుట్టనే లేదంటారా అవతారమే లేదంటారా అది లేదు ఎందుకంటే గీతను బోధించినవాడు ఈశ్వరుడు కదా అవతార శ్రీకృష్ణ అవతారం కాబట్టి ఖచ్చితంగా ఓ చోట పుట్టేశాడు అని చెప్పడానికి సమస్య అసలు పుట్టలేదు అవతారం లేదు అని చెప్పడానికి సమస్య కాబట్టి దీనికి అద్వైత వేదాంతంలో అద్వైత వేదాంతం అంటే వేదాంతమే మళ్ళీ అద్వైత వేదాంతం వేరు ఇంకో వేదాంతం వేరేనేం కాదు వేదాంతంలో మాకు దీనికి ఒక ఒక టెక్నిక్ ఒకటి ఉంది టూ హ్యా త్రూ రికన్సైల్ దిస్ దీన్ని రికన్సైల్ చేసేందుకు ఒక టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ ఏమిటంటే ఇవా దేహవాన్ ఇవా దేహము కలవాడు వలే ఇవా వేసుకుంటే అన్నీ సపోర్ట్ దీనికి మామూలుగా మేము మీకు దృష్టాంతం చెప్తా ఇంతకుముందు నేను చెప్పే ఉంటాను సో మీరు నేను అడుగుతా చెప్పండి సినిమా తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ చేసుకున్నారు మామూలుగా సినిమాలు అంటే అలాగే ఉంటాయి కదా సినిమా అంటే రెండు రెండే అంశాలు ఉంటాయి సినిమాలో నాకు తెలిసి నేను విన్నది మోడర్న్ టైమ్స్లో సినిమా అంటే రెండే సంభోగ సంఘర్ష సంభోగ అంటే ప్రేమ డాన్స్ ఇత్యాది సంఘర్ష అంటే దెబ్బలాట కొట్లాడుకోవడం ఈ ఉంటాయి హీరో either he will be dancing with this young lady or he will be fighting with the villain. మొత్తం సినిమా అంతా ఈ మూలం జాముల దాకా అలాగే ఉంటుంది ఫార్ములా ప్రకారం నడిచిపోతూ ఉంటుంది సో నా హీరో హీరోయిన్ అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు మీరు దృశ్యం చూస్తున్నారు కరెక్టేనా అండి ఇప్పుడు నేను ప్రశ్న అడుగుదాన్ని చెప్పండి తెర మీద ఎవళ్ళు ఏమి చేస్తున్నారు ఏం చెప్తారా హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు అని సమాధానం చెప్తారు ఓకే తెర మీద హీరో హీరోయిన్ నిజంగా డ్యాన్స్ చేస్తున్నారా ఏం చెప్తారు లేదని చెప్తారు ఇప్పుడు మీరు ఏం చెప్పినట్టు ఇంతకైనా ఇదే దీన్నే మిథ్యా అంట అంటే దృశ్యతే నోతు అస్థి కనబడుతోంది కనబడుతోందంటే అనుభవాలకు వస్తుంది అర్థం అనుభవానికి రాకపోతే కనపడుతుందని ఎలా చెప్తారు కనపడుతోంది కానీ వాస్తవంగా లేదు అదేవిధంగా సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఒక చోట ఒక దేహమునకు కట్టుబడి ఉన్నాడు అనకూడదు ఒక చోట ఒక దేహమునకు కట్టుబడి ఉన్నట్లుగా కనబడుతున్నాడు వాస్తవంగా కట్టుబడి లేడు కట్టుబడి ఉన్నాడంటే ఇంక దేవుడు ఏమిటంటే అయిపోయింది అంతే కాబట్టి దేవుణ్ణి రక్షించాలంటే రక్షించడం అంటే నిలబెట్టాలంటే దేవుని యొక్క మహిమను నిలబెట్టాలంటే అది వేదాంతులే చేయగలుగుతారు ఆ పని స్వామీజీ అదే పూజ్య స్వామీజీ అంటూ ఉంటారు తరచుగా నాతో కూడా ఒకటోసారి పర్సనల్గా అన్నారు తర్వాత సభల్లో కూడా అంటూ ఉంటారు ఆయన ఏమంటారంటే మన వేదాంతులు రికన్సైల్ చేయకపోతే ఈ లౌకిక భావనలు ఏవైతే ఈశ్వరుడు గురించిన భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనవి కాన్సిక్వెన్సెస్ చాలా హానికరంగా ఉంటాయి అంటే క్వశ్చన్ వేయ ఎవరు క్వశ్చన్ చేయరు సాధారణంగా క్వశ్చన్ చేయరు కాబట్టి వాళ్ళు బతికిపోయారు మనం బతికిపోయాం క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఏదర్ ది హోల్ థింగ్ విల్ కొలాప్స్ ఆర్ వేదాంతి కెన్ సేవ్ ది డే ఎందుకంటే వేదాంతి ఒక ఇవ రెండు మూడు ఇవలు పారేసి దాన్ని బతికి దాన్ని నిలబెట్టగలుగుతాడు లేకపోతే చేయడం ప్రారంభిస్తే ఏమీ సందర్భంగా ఉండదండీ చాలా సందర్భంగా ఉంటుంది క్వశ్చన్ చేయకూడదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఆయనకు ఒక ఉంది వాళ్ళకు ఐదు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక అలక్షేపం పరిచారకులు ఉన్నారంటే దిస్ ఈజ్ టూ మచ్ కాన్సిక్వెన్సెస్ సార్ అన్వేరబుల్ కాన్సిక్ క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఇట్ ఈజ్ ఆల్ వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ వెరీ ప్రాబ్లమాటిక్ అయితే ఇవా ఇవాలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది అంచేతనే ఆధునిక కాలంలో ఈ కథలన్నింటినీ సినిమాలు తీస్తూ నాటకాలు వేస్తూ దీనివల్ల ఆ మౌలికమైనటువంటి స్పిరిట్కి దెబ్బతవుతుంది వస్తువు కనుక పరమేశ్వరుడు వాస్తవంగా ఓ చోట పుట్టేసాడని వైకుంఠం ఖాళీ చేసి వచ్చేసి ఇక్కడ నందగోకులంలో పుట్టేసేడని కాదు దేహవాన్ ఇవా దేహము గలవాడు ఇవ్వలే జా ఇవ పుట్టినవాడు వలే లోకానుగ్రహం కుర్వన్ ఇవ ఇప్పుడు దుష్టులు శిష్టులో ఉన్నారు దుష్టులను శిక్షిస్తాడు దేవుడు శిష్టులను రక్షిస్తాడు దుష్టులు ఆత్మస్వరూపులే శిష్టులు ఆత్మస్వరూపుడే ఈశ్వరునికి భిన్నంగా ఏది లేదు యూనివర్సల్ పవర్లో ఇది అంతర్భాగమే అంటే అది అంతర్భాగమే ఇప్పుడు ఎవరు ఎవరిని శిక్షిస్తున్నట్టు ఎవళ్ళని రక్షిస్తున్నట్టు కాబట్టి లోకానుగ్రహం కురవన్ అనద్దు లోకానుగ్రహం కురవన్ అంత సినిమా తెర మీద నడిచినట్టే లక్ష్యతే అస్థి లక్ష్యతే అలా కనబడుతున్నాడు అని మొట్టమొదటే ఈ అవతారవాదములను వాటన్నింటినీ కూడా ఆయన సెటిల్ చేసి పెట్టారు ఇది అవతారవాదంలో టాపిక్ ఇది నాలుగో అధ్యాయంలో ప్రారంభంలో అవతారవాదం ఉన్నది అవతారం యొక్క స్వరూపం ఇట్టిది అని అక్కడ ప్రారంభం అవుతుంది అజోపిసన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ సంభవాం ఆత్మ మాయయ అని శ్రీకృష్ణుడు స్పష్టంగా తన అవతారాన్ని గురించి తానే చెప్పినాడు ఆ చెప్పిన ఇక్కడ ఆయన ఉటంకిస్తున్నారు సో అయితే ఆ మాయను తన వశము చేసుకుని ప్రకృతిని స్వామధిష్టాయ మాయను తన వశం చేసుకుంటే ఈశ్వరుడు అవుతాడు మాయకు వశుడైపోతే జీవుడు అవుతాడు కాబట్టి ఈశ్వరుడు గురించి మాట్లాడుకున్నాం కనుక మాయను తన వశము చేసుకున్నవాడు అయితే ఈ జగత్తుకంతకీ మూల ద్రవ్యము మూల ద్రవ్యం కాదు మూల పదార్థము మూల ప్రకృతి ఏమిటి ప్రకృతి అంటే జనికర్త ప్రకృతి అని ప్రకృతికి పాళిని మహర్షి వ్యాకరణంలో డెఫినేషన్ ఇచ్చారు ప్రకృతి అనగానేమి ప్రకృతి అంటే ఇప్పుడు వర్షం పడింది వర్షం పడితే నదిలాగా రోడ్డంతా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఈ నీటి ప్రవాహానికి ప్రకృతి ఏది అని అడిగారు అనుకోండి అప్పుడు ఏం చెప్పాలి మీరు మేఘము ప్రకృతి అని చెప్పాలి మేఘానికి ప్రకృతి ఏది అని అడిగారు అనుకోండి అయితే సముద్రము ప్రకృతి అని ఏదో చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తుకు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 ఆ మూమెంట్లో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది గ్రావిటేషనల్ శక్తి అది తర్వాత భూమిలో ఉండే ఇంటెలిజెన్స్ భూమి కరెక్ట్గా తిరుగుతోంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది అది అయూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది కాబట్టి యూనివర్సల్ పవర్ ఈజ్ టు ఫోల్డ్ వన్ ఈజ్ పవర్ శక్తి ఇంకొకటి విజ్ఞానము శక్తినే క్రియాశక్తి అంటారు విజ్ఞానం కూడా పవరే అది కూడా శక్తే కదా కాబట్టి దాన్ని విజ్ఞాన శక్తి కాబట్టి ఈ క్రియాశక్తి ఈ విజ్ఞానశక్తి ఈ శక్తులన్నీ కూడా మనకి అక్కడ అక్కడ అక్కడ అక్కడ సర్వవ్యాపకంగా ఉన్నాయి వీటన్నింటికీ మూలంలో ఉన్నటువంటి మహాశక్తి ఆ మహాశక్తి ఎవరి వశంలో ఉంటుందో ఆయన ఈశ్వరుడు ఆ మహాశక్తికి లోబడి మనం జీవిస్తున్నాము మనము జీవులము ఓకే కాబట్టి ఈ జగత్తంతా ఆ మహాశక్తి నుండే ఆవిర్భవించింది కాబట్టి ఆ మహాశక్తికి మూల ప్రకృతి అని పేరు ఇప్పుడు ఈ ప్రకృతిని ఈ మూల ప్రకృతిని తన అధీనంలో పెట్టుకునేవా ఎవరు ఈశ్వరుడు ఆయన ఎట్టివాడు భగవాన్ తర్వాత ఆయన ఎక్కడుంటాడు సర్వవ్యాపకుడు దీంట్లో రహస్యం ఏంటంటే శక్తిమంతుణ్ణి శక్తి నుండి మీరు విడదీయలేరు శక్తి ఎక్కడ ఉంటుందో శక్తిమంతుడు అక్కడ ఉంటాడు నిప్పు కాల్చే శక్తి అవునండి నిప్పు ఎక్కడ ఉంటుందో కాల్చే శక్తి అక్కడే ఉంటుంది కానీ మనకి ఏమనిపిస్తుందంటే రెండు వేరువేరులాగా అనిపిస్తుంది వేరువేరుగా ఎందుకు అనిపిస్తుంది అంటే మనం వేరువేరు శబ్దాలని ప్రయోగిస్తూ ఉంటాం అలా అనిపిస్తుంది ఒకప్పుడు కంటికి కనపడేపుడు కూడా అలా అనిపించవచ్చు నిప్పు అక్కడ ఉంది వేడి ఇక్కడ తగులుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ వాస్తవంలో నిప్పు అంటే బొగ్గులు కట్టెలు కావు నిప్పంటే వేడికే నిప్పు పేరు కాబట్టి వేడి ఎక్కడ తగిలితే నిప్పు అక్కడ ఉన్నట్టే నిప్పు ఎక్కడ ఉంటే అక్కడ వేడి ఉన్నట్టే రెండింటివి విడదీయలేరు అలాగా కానీ అగ్నే దాహక శక్తి అగ్ని యొక్క వేడి అనే శక్తి విడదీస్తారు విడదీసి మాట్లాడతారు దెర్ ద డిఫరెన్స్ వస్తుంది విడదీసి మాట్లాడినప్పుడు డిఫరెన్స్ వస్తుంది దెర్ ఈజ్ నో రియల్ డిఫరెన్స్ ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ వెర్బల్ డిఫరెన్స్ హిస్ పవర్ అన్నారు హిస్ పవర్ అంటే హీ వేరు పవర్ వేరునా నో వెర్బల్ డిఫరెన్స్ హీఈస్ ది పవర్ పవర్ ఈజ్ హీ అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి పరమేశ్వరుడు ఎక్కడుంటే మాయాశక్తి అక్కడ ఉంటుంది మాయాశక్తి ఎక్కడుంది జగత్తంతా వ్యాపించి ఉంది పరమేశ్వరుడు ఎక్కడుంటాడు జగత్తంతా వ్యాపించి ఉంటాడు బాక్సర్ ఎక్కడుంటాడు రింగ్ అంతా ఉంటాడు అదేవిధంగా ఈశ్వరుడు తన శక్తితో జగత్తును వ్యాపించి ఉన్నాడు అంచేతనే ఆ ఈశ్వరుడికి విష్ణు అని పేరు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 ఇప్పుడు ఎంతమంది ఈశ్వరులు అయ్యారు ఒక్కడే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క లక్షణాలు రెండు అయ్యాయి తప్పిస్తే ఈశ్వరుడు రెండు కాలేదు ఈ సత్యాన్ని సమాజంలో బోధించడం కూడా కష్టమైపోతాం దట్ ఈస్ ది ప్రాబ్లం ఎనీవే సో వైష్ణవీం మాయాం స్వాయను ఆయన వశంలో పెట్టుకున్నాడు ఇంకో ఈ పదాలన్నీ వ్యాఖ్యానం చేస్తున్నాం చాలా బరువైన పదాలు తూకం గట్టి తూకం ఉన్న పదాలు ఇంకో మాట త్రిగుణాత్మిక ఇది ఒక పెద్ద చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు తరచు వింటూ ఉంటారు త్రిగుణాత్మిక సత్వష్టమో కానీ ఊరికే విండలే కానీ అసలు వాటిజ్ ఇట్ అన్నది స్పష్టంగా తెలుసుకుని ఉండాలి ఊరికే మాటలు వింటూ ఉండడం కాదు స్పష్టంగా తెలుసుండద్దు ఇప్పుడు లలితా త్రిపుర పరాభట్టారిక okay what what is it what is it telindanna meeku dalita tripura sundari parabhattari kande yeah that is what i heard already you tell me what is it what is it you tell ante oh adi kuda teliyada meeku taralanni ventrande and he becomes annoyed and he sends you away isn't it what do you mean by that dalita tripura sundari parabhattari kande you tell me what is it ఎవరి వర్డ్ యూ ఎక్స్ప్లైర్ అలాగే త్రిగుణాత్మిక మాయా సప్రజస్తమ గు గుణాత్మిక మాయా వాట్ ఈజ్ ఇట్ ఇల్ వాట్ ఇట్ ఈస్ ఊరికే ఏమో పడికట్టు పద పూజ స్వామీజీ అంటూ ఉంటారు ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అప్సూట్ బ్లిస్ అండ్ అవేర్నెస్ అండ్ ఆయన సుప్రీం అండ్ టైమ్ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్ వాట్ ఈస్ వాట్ యూ అండర్స్టాండ్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇప్పుడు అరడన పదాలు వాడాను ఏమర్థమైంది మీకు ఏమీ అర్థం కదా పదాలు చిలక పలికినట్టుగా పలకడం ఈశ్వరుణ్ణి శరణాగతి చేయాలి వాడి వట్ యు మీన్ బై దాట్ ఈశ్వరుడు అంటే ఏమిటి అంటే ఏమిటి చెప్పు చెయ్యాలి అర్థమైంది నాకు ఈశ్వరుడు అంటే చెప్పు శరణాగతి అంటే ఏమిటో చెప్పు యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్ ఓకే సో వాటే మీన్ ఈజ్ ప్రతి పదాన్ని స్పష్టంగా క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నాలెడ్జ్ లిబరేట్స్ యుషుడ్ నో ఇంకా దానికి దేర్ ఇస్ నో ఫర్దర్ జస్టిఫికేషన్ నీడెడ్ ఇంకా అదే జస్టిఫికేషన్ నాలెడ్జ్కి ఇంక జస్టిఫికేషన్ ఏమిటి కర్మకి జస్టిఫికేషన్ కావాలి ఈ కర్మ మంచి కర్మ మనం చేసుకోవాలి చేసుకుంటే బాగుపడతాం ఏదో ఇదే అది బోల్ జస్టిఫికేషన్ దానికి ప్రాప్స్ అవసరం నాలెడ్జ్కి జస్టిఫికేషన్ ఏమిటి ఇంకా నాలెడ్జ్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ సీక్రెడ్ యాజ్ సచ్ సో త్రిగుణాత్మిక మాయా ఈ మాయ ఉన్నదే త్రిగుణాత్మిక ఈ మాయ ఉన్నట్టనట్ట ఈశ్వరుడికి ఈశ్వరుని యొక్క శక్తికి భేదం లేదన్నారు ఈశ్వరుడు ఉన్నప్పుడే శక్తి ఉంది ఈశ్వరుడు అంతే శక్తి లేదు కాబట్టి ఇంతకీ ఈశ్వరుడి కంటే వేరుగా ఉన్నట్టా లేనట్ట లేనట్టే మనం ఎందుకు మాట్లాడుతున్నారు అంటే టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్ అధ్యతనే దానికి మాయా అని పేరు యా మా సామాయా యా ఏదైతే మా అంటే సకల జగత్తుకు మూల ప్రకృతియో అది మాయా యా మా ఈశ్వరునికంటే భిన్నంగా ఏది లేదో అది మాయా సో త్రిగుణాత్మిక మూడు గుణములు స్వరూపముగా గలది ఆత్మ అంటే స్వరూపం మూడు గుణములు స్వరూపముగా గలది సత్ ఏమిటా మూడు గుణములు సత్వరజస్తమ గుణములు నేను ప్రశ్న అడుగుతా సత్వరజస్తమ గుణములు అంటే అర్థం ఏమిటి అవి ఎందుకు తీసుకొచ్చావు వై త్రీ వై నాట్ టూ వై అంటే అలా కాదు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 నీళ్ళలో పెడితే కరగదు లోహము కాబట్టి అది దేని చూసి మనం కారణాన్ని తెలుసుకోగలుగుతాం అదేవిధంగా మీరు జగత్తును చూస్తే జగత్తులో మీరు యూ హెడ్ టు రెడ్యూస్ ఇట్ జనరలైజ్ చేసి రెడ్యూస్ చేసుకోవాలి సో జగత్తుని మీరు రిడ్యూస్ చేస్తే యూ కెన్ రిడ్యూస్ ఇట్ టు త్రీ వేదాంతిక్ జనరలైజేషన్స్ అంటారు మొదట స్వామి వివేకానంద్ అన్నాడు చాలా వివేకానంద్ అంటే వేదాంత సారమంతా కూడా జీర్ణించుకున్న మనిషి అటువంటి మనిషి ఏదైనా మాట్లాడితే ఆ మాటకి చాలా బలం వచ్చేస్తుంది దాంట్లో ఎంతో శోభ ఉంటుంది ఆ మాటలో జనరలైజేషన్స్ వేదాంతిక్ జనరలైజేషన్స్ ఉన్నాయే ద మోస్ట్ యూనివర్సల్ అండ్ మార్వెలెస్ జనరలైజేషన్స్ అని అంటాడు అంత బా అది చూసిన వెంటనే నాకు ఆనందం అనిపించింది ఎంత బాగా గుర్తించే డ్రైన్ ఎందుకంటే వేదాంతంలో ఆ జనరలైజేషన్స్ అన్నీ కూడా మొత్తం విశ్వమునంతని తమలో ఇమిర్చుకుని అన్ని మొత్తం ఇంకేదీ బయటపడి బయట మిగిలిపోదు దీన్ని జనరలైజ్ చేసా అంటే కొంత వచ్చింది కొంత నాలెడ్జ్ అలా ఉండదు ఎవ్రీథింగ్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ జనరలైజేషన్ సామాన్య సూత్రాలు అటువంటి సామాన్య సూత్రాలు వేదాంతంలో ఉన్నంత అద్భుతంగా మీకు ఇంకెక్కడ హ్యూమన్ హిస్టరీలో ఇంకెక్కడా కనపడం యు సీ దిస్ ఐ లవ్ దిస్ జనరలైజేషన్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ త్రీ ఫోల్డ్ ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ టు త్రీ మూడింట్లోకి దాన్ని మనం కుదించవచ్చు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 ఆ జ్ఞానానికే వాటర్ కెమిస్ట్రీ అని పేరు వాటర్ కెమిస్ట్రీ ఈజ్ అూజ్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ వాటర్లో ఉన్న జ్ఞానమే అదంతా కూడా కాబట్టి ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ఇంటెలిజెన్స్ మీకు యూనివర్స్లో ఇంటెలిజెన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా లేదా వర్షాలు కరెక్ట్గా టైంకి వస్తాయి ఎండలు కరెక్ట్గా టైంకి కాస్తాయి మరి ఇంటెలిజెన్స్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది మన రాజకీయ నాయకులు చెప్పినట్లుగా ఎండలో కాస్తే ఇంక అయినట్టే నదులకి వీళ్ళు దెబ్బలు చూడండి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 జ్ఞానానికి సోర్స్ సత్వము సత్వగుణము క్రియకి క్రియాశక్తికి మూలము రజోగుణము ద్రవ్యానికి మూలము తమో గుణము మళ్ళీ దీంట్లో కూడా దట్ సటిల్ అండ్ గ్రాస్ తమోగుణం గ్రాస్ ద్రవ్యం గ్రాస్ జ్ఞానము మోస్ట్ సటిల్ అండ్ సత్వగుణ మోస్ట్ సటిల్ ఇన్ బిట్వీన్ రజస్ ఉన్నదే ఇట్ ఈస్ సటిల్ యాజ్ వెల్ అస్ గ్రాస్ యూ కెనాట్ హ్యావ్ యాక్టివిటీ విథౌట్ ది ఆబ్జెక్ట్ బట్ యాక్టివిటీ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ సెటిల్ సో ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ సత్వ అండ్ తమస్ దట్ ఈస్ రజస్ సో సత్వ రజస్తమో గుణాత్మిక మాయా చాలా ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ అయిపోయాయి రేపు ఈ ప్యారాగ్రాఫ్ ఫినిష్ చేసి ముందు ప్యారాగ్రాఫ్ వెళ్ళాం ఓం పౌర్ణమ పౌర్ణమి పౌర్ణమే పూర్ణస్ వశిష్యు ష్యా హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్స్స్రీకృష్ణాపణమూ